శంకరాచార్య మధ్యమాన్ అస్మదాచార్యం వందే గురంపరా ప్రపర్దనునకు ఇంద్రుడు బోధించినటువంటి ఏ ఉపదేశము బ్రహ్మ జ్ఞానోపదేశము గలదో కౌశీక్య ఉపనిషత్తుంది దాని ఎందుండే కొన్ని వాక్యాలలో చిన్న సందేహాలు కొన్ని ఉన్నాయి సంశయం అక్కడ మొత్తం సెక్షన్లో బోధించినది ఏది అని అనే ఒక సంశయం రావటం సహజం ఎందుకంటే మీరు వేదం సందర్భం చూసినట్లయితే కర్మ ఉపాసన జ్ఞానము మూడు ఉంటాయి ఈ సెక్షన్ చూస్తే ఇక్కడ ఇంద్రుడు ప్రతకు ఉపదేశం చేశాడు కానీ ఇక్కడైతే కర్మ లేదు తీసే కర్మ అయిపోలేదు కానీ ఉపాసన జ్ఞానము రెండు ఎప్పుడు ఉంటాయి ఉపాసనకి జ్ఞానానికి మధ్యన టక్కర్ ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే లోకంలో జ్ఞానం కాదు మాకు ఉపాసన కావాలని కోరేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మానవ మస్తిష్కం అలా పనిచేస్తుంది నేను భిన్నంగా ఉన్నాను నాకంటే ఈశ్వరుడు భిన్నంగా ఉన్నాడు నేను ఈశ్వరుణ్ణి ఉపాసన చేసి ఏవో కొన్ని ప్రయోజనాలని పొందాలి ఇది ఒక దృష్టికోణం ఒక పెద్ద ప్రవాహం మానవ మస్తిష్కం యొక్క ఒక పెద్ద ప్రవాహం ఆ దిశలో పయనిస్తూ ఉంటుంది ఎంతో కొంతమంది తప్పనిసరిగా ఆ జ్ఞానాంశాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఆ జ్ఞానం యొక్క తత్వం ఎలా ఉంటుందంటే నేను ఈశ్వరుని భిన్నంగా లేను నేను ఈశ్వరునితో విలీనమైపోతాను నా యొక్క యథార్థ స్వరూపము ఈశ్వరుడే ఈ విధంగా జ్ఞానము యొక్క అభేదాన్ని చెప్పేది జ్ఞానం ఇప్పుడు ఈ సెక్షన్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇది ఉపాసనయ లేక జ్ఞానమా ఇంద్రుడు బోషిస్తున్నాడు నన్ను అనే మాట కూడా ప్రయోగిస్తాడు కాబట్టి ఇంద్రుణ్ణి ఉపాసన చేయటం అయ్యి ఉండొచ్చు ఇంద్రదేవత ఇంద్రుడు కూడా దేవతే దేవత ఉపాసన భక్తులు ఇంద్రుణ్ణి ఉపాసన చేసే సందర్భం వేద సందర్భంలో ఉంటుంది అది ఇప్పుడంటే సమాజంలో పురాణ వాంగ్మయం బాగా ఆవిష్కరించిన సందర్భంగా ఇంద్రుణ్ణి ఆరాధించడం అనేది మీకు ఎక్కడా కనపడదు ఇంద్రుడి పేరు మీద దేవాలయాలే ఎక్కడా కనపడవు నిజానికి ఇంద్ర సహస్రనామస్తోత్రం అని కావ్యకంఠ గణపతి ముని ఋగ్వేదంలో ఉన్నటువంటి ఇంద్ర సూక్తాలనన్నిటినీ కూడా స్టడీ చేసి ఇంద్రుడికి ఉన్న ఋగ్వేద నామేయాలని పోగేసి ఇంద్ర సహస్రనామ స్తోత్రాన్ని రచించారు అది ఉందని కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ఇంద్రుడి పేరు మీద దేవాలయాలు ఇవి కానీ మరి వైదిక సంస్కృతి దృష్టికోణంతో మీరు చూస్తే ఇంద్రుణ్ణి ఉపాసన చేయటం అన్నది ఒక ప్రధానమైనటువంటి ఉపాసన కాబట్టి ఇక్కడ ఇంద్రుడు తన గురించి తన్ను ఉపాసన చేయమని ప్రతార్ధునుడికి చెప్పుండొచ్చు శ్రీకృష్ణుడు ఎలా అయితే అర్జునుడికి నన్నే నువ్వు ప్రార్థన చేయని చెప్పాడో అలా ఇంద్రుడికి చెప్పు అది ఒక సంశయం దాన్నే దేవతాత్మోపదేశ అంటాను దేవత తన స్వరూపాన్ని ఉపాసించమని చెప్పింది దేవతాత్మోపదేశము అక్కడ ప్రాణప్రజ్ఞాత్మ అని వినబడుతోంది కాబట్టి ప్రాణ సుసహో ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ నేను ప్రాణమునై ఉన్నాను ఆ ప్రాణదేవతను ఉపాసన చేయము అని ఆ విధంగా మీకు వాక్యం కనబడుతోంది ప్రాణశబ్దానికి వాయు అని ప్రసిద్ధమైన అర్థము వేదంలో కూడా వాయువు యొక్క మహిమను అధికంగా చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాయుదేవతో ఉపాసన సందర్భం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకొక డౌట్ ఏమిటంటే జీవ జీవు యొక్క జీవుణ్ణే చెప్పారు ఇక్కడ జీవు ఎందుకంటే వక్తారని విద్యాత్ మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ వక్తను తెలుసుకోవాలి వక్త అంటే మాట్లాడేవాడు మాట్లాడేవాడేవాడు జీవుడే కదా కాబట్టి జీవుడు గురించి ఉపదేశం అయి ఉండొచ్చు లేదా జ్ఞానకాండ కనుక ఉపనిషత్తు కనుక పరబ్రహ్మ గురించి ఉపదేశం అయి ఉండొచ్చు అని నాలుగు సందేహాలు ఈ నాలుగింట్లో ఏది అది సంశయం యొక్క సో పరబ్రహ్మను చెప్పేటువంటి అంటే ప్రతిదానికి ఓ కొంత హేతు ఉంటుంది జీవుడని ఎలా చెప్పగలవు అంటే వక్తారం విజ్ఞాతం ఉంది కాబట్టి జీవుడు అవ్వాలి దాన్ని జీవలింగము అంటారు దేవతాత్మోపదేశం అని ఎలా చెప్తావు అంటే మాం ఉపాస్వా నన్ను ఉపాసించుము అని ఇంద్రుడు అంటున్నాడు ఇంద్రః్రోవాచ మాం ఉపాస్వా అని ఉందనుకోండి ఇంద్రుడు చెప్పాను నన్ను ఉపాసించుము అంటే అది ఏమో ఉపాసన అవుతుంది ఇంద్రదేవత యొక్క ఉపాసన అవుతుంది కాబట్టి దేవతాత్మోపా దేవతాత్మ ఉపాసన అంటారు దానికి లింగములు ఉన్నాయి లింగము అంటే హేతువు తర్వాత పరబ్రహ్మలింగం అయితే ఉన్ననే ఉంది ఆనంద జర మృత అని పరబ్రహ్మలింగం ఉన్నది జీవలింగం ప్రాణలింగం ఎలాగా ప్రాణదేవతా లింగము కలదు ప్రాణప్రజ్ఞాత్మ అనే పదాన్ని బట్టి సో ఇన్ని రకాల లింగములు ఉన్నాయి కనుక ఏది అనే సందేహం కలగడం సహజమే అక్కడదాకా వచ్చామని గుర్తు అనుకుంటున్నాను నేను అనేకలింగ దర్శనాది బ్రూమ న కేవలమిహ బ్రహ్మలింగమేవోపలభ్యతే సంతి ఇతరలింగాన్ని అంతవరకు చెప్పానా ఓకే ఇక్కడ అనేక లింగాలు ఉన్నాయి నేను మీకంతా కూడా సంగ్రహంగా చెప్పేశాను దాన్ని వివరిస్తున్నారు ఇహ ఈ ప్రకరణలో ఈ కౌశీకీ కేవలము బ్రహ్మలింగము మాత్రమే లభిస్తోంది అని మీరు అనుకోవద్దు సపోజ్ బ్రహ్మలింగం మాత్రమే ఉందనుకోండి ఇంకా చర్చ అక్కర్లేదు అది బ్రహ్మోపదేశమే బ్రహ్మను బోధించినటువంటి వాక్యమును స్వీకరిస్తాము కానీ ఇక్కడ బ్రహ్మలింగం మాత్రమే ఉపదేశ మనకి లభించటం లేదు బ్రహ్మలింగంతో పాటుగా సంతి ఇతరలింగా ఇతరలింగములు కూడా అంటే వాయుదేవతోపాసన అని చెప్పడానికి వీలుగా ఇంద్రదేవతోపాసన అని చెప్పడానికి వీలుగా లేకపోతే జీవతత్వాన్ని చెప్పి వాక్యాలు ఇవి అని చెప్పడానికి వీలుగా ఈ బ్రహ్మలింగంతో పాటుగా మిగతా మూడింటి యొక్క లింగములు కూడా ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి చాలా సిచ్యువేషన్ ఫుడ్ బి వెరీ కన్ఫ్యూజింగ్ కాబట్టి దీన్ని మనం విచారం చేయాల్సినటువంటి సందర్భము కలదు ఈ మాట ఎందుకు చెప్పారంటే అసలు ఈ విచారమే అనవసరం అని పూర్వపక్షం ఒకటి వచ్చింది ప్రాణాధికరణంలో ప్రాణశబ్దానికి పరబ్రహ్మాను అక్కడ నిర్ణయం చేసి ఉన్నారు అదే న్యాయాన్ని ఇక్కడికి మీరు అతి దేశం చేయటం అతి దేశం చేయటం అంటే ఎక్స్ట్రా పొలేట్ చేయటం అదే న్యాయాన్ని ఇక్కడికి మీరు ఎక్స్ట్రాపొలేట్ చేసేస్తే పని అయిపోయే దీనికోసమని మీరు ఇంకా మళ్ళీ వేరే అధికరణం అని అంటే ఆ ప్రాణాధికరణ న్యాయం ఇక్కడ వర్తించదు అని ఎందుకంటే ప్రాణాధికరణ న్యాయంలో ప్రాణమా పరబ్రహ్మయ ప్రాణశబ్దం చేత వాయువు స్వీకరింపబడుతుంది ప్రాణమా పరబ్రహ్మయ అని అంతమాత్రమే అక్కడ శంక ఉన్నది ఆ శంకని పరిష్కారం చేసి ఇక్కడ వాయువు యొక్క ఉపాసన కాదు ఇది పరబ్రహ్మ యొక్క జ్ఞానమే వాయువు అంటే ఉపాసన అవుతుంది పరబ్రహ్మ అంటే జ్ఞానం అవుతుంది కాబట్టి పరబ్రహ్మ యొక్క జ్ఞానమే వాయువు యొక్క ఉపాసన కాదు అని ప్రాణాధికరణంలో నిశ్చయం నిర్ణయం చేస్తూ ఆ నిర్ణయాన్ని ఇక్కడ అన్వయించవచ్చు ఎక్స్ట్రాపులేట్ చేస్తే పని అయిపోయింది కదా అంటే అలా అవదు అక్కడ కేవలము ప్రాణమా పరబ్రహ్మయా అనే శంక మాత్రమే ఉన్నది ఇక్కడ శంఖ పరిస్థితి అంత సింపుల్గా లేదు ఇక్కడ మోర్ కాంప్లెక్సిటీస్ నాలుగు లింగములు మనకి కనపడుతున్నాయి కాబట్టి ఆ న్యాయాన్ని ఇక్కడికి పనికిరాదు ఇక్కడ దీన్ని వేరే మనం చర్చ చేయాల్సిందే అందుకోసమే బాదరాయణుడు ఇక సూత్రకారుడు దీన్ని ఒక అధికరణంగా స్వీకరించి చర్చిస్తున్నాడు మా అందాము మామేవ విజానీ ఇది ఇంద్రస్యవచనం దేవతాత్మ లింగం ఆ వేర్వేరు లింగములు ఏమిటో చూపిస్తున్నారు ఆ ప్రకరణంలో ఇంద్రుడు ఏమంటాడంటే మామేవ విజానీహి అని అంటాడు హే ప్రతన నన్నే నీవు ఉపాసించుము విజానీహి అనే మాట ఉపాసించుము ఉపాసన చేయుము అని అర్థం ఉంటుంది తెలుసుకొనుము అని అర్థం ఉంటుంది అంటే జ్ఞానము పరబ్రహ్మ యొక్క జ్ఞానము అభేద జ్ఞానము ఆ సందర్భంలోనే తెలుసుకొనుట అనే పదానికి అర్థం అలాగంటే అర్థం అలా కాకుండా ఉపాసించుము అని కనుక అర్థం చెప్పుకున్నట్లయితే ఆ దేవతాస్వరూపాన్ని ఈ జీవుడు ఉపాసిస్తాడు భేదజ్ఞానమే ఉంటుంది కాబట్టి ఇక్కడ మామేవ విజానీహి అని ఇంద్రుడు ప్రతర్దనుతో చెప్తున్నాడు కాబట్టి ఇది ఇంద్రదేవతోపాసన అని మనం స్వీకరించడానికి అవకాశం ఉంది అది దేవతాత్మలింగము ఇదం శరీరం పరిగృహోత్పయతి ఇది ప్రాణలింగం ఆయన ఉపదేశించే తత్వం ఏదైతే కలదో దానికి ప్రాణ అనే పేరు ఎలాగో పెట్టాడు ప్రాణప్రజ్ఞాత్మ అని కొంచెం ముందుకు వెళ్ళి ఏం చెప్పాడంటే ఆ ప్రాణము ఈ శరీరమును ఆవేశించి శరీరము వ్యాపించి ఈ శరీరాన్ని నిలబెడుతో పరిదృష్ట నిలబేడుతో ఉత్పయతి ఇవి నిద్రపోయాకండి నిద్రపోతే శరీరం అలాగే ఉంది అదేం చెడిపోలేదు మీరు ఆలోచించండి ఒకడు ప్రాణం పోయిందనుకోండి ప్రాణం పోయిన ఎనిమిది గంటలకు ఆ శరీరం ఎలా ఉంటుంది అది పాడైపోతుంది రిగర్ మార్చిస్ వచ్చేసి అప్పుడే ఆల్రెడీ శిథిలమైపోవటం ప్రారంభమవుతుంది అలా ఏమీ కాలేదు వీడు పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంది దేహం నిద్రలేచి అప్పటికి ఎనిమిది గంటల తర్వాత కూడా చక్కగా రక్త ప్రసారము అన్నీ నడుస్తున్నాయి ఆ విధంగా ఆ దేహాన్ని అలా నిలబెట్టినది ఏది ప్రాణ మళ్ళీ వీడు నిద్రలేస్తున్నాడు నిద్ర లేచాక నేను ఫలానా అనేవన్నీ వస్తాయి ఆ వ్యక్తిత్వము అన్నీ వస్తాయి కానీ నిద్రలో ఉండవు కాబట్టి నిద్ర లేచినవాడు వ్యక్తి కాదు నిద్ర లేచాక వచ్చినవాడు వ్యక్తి నిద్ర లేచినవాడు వ్యక్తి నిద్ర లేవడం ఎందుకంటే వ్యక్తి లేడు నిద్ర లేవటానికి కాబట్టి వ్యక్తి తన విల్ పవర్ తోటి తాను నిద్ర లేచాడనే మాట అర్థం లేని వీడు లేచి నిద్ర లేవడం అయ్యాక విల్ పవర్ వస్తుంది కాబట్టి ఆ నిద్ర లేవడానికి హేతువైనది ఏమిటి అంటే ఆ ప్రాణము ఉత్పయతి అని చెప్పారు కాబట్టి ఈ ఈ వాక్యాన్ని బట్టి ఇది ఈ శరీరాన్ని అదేమిటి నిలబెట్టి నిద్ర లేవలతీసి మళ్ళీ నిలబెడుతోంది ఈ ప్రాణమే నిలబెడుతోంది అని చెప్పారు కాబట్టి ప్రాణశబ్ద ప్రయోగం సాక్షాత్తుగా ప్రాణశబ్ద ప్రయోగం ఉన్నది తర్వాత ఇదం శరీరం పరిగృహ్య ఉత్పయతే వాక్యము ప్రాణదేవత యొక్క ఉపాసన అని సూచిస్తుంది కాబట్టి లింగము ప్రాణదేవత ఉపాసనకి లింగము గలదు ప్రాణశబ్దానికి వాయువు అని అర్థం మనం వాయువును పీల్చి వీడిపెడుతున్నాం దానివల్లనే మనం బతికి ఉన్నాము అని స్పష్టమే కాబట్టి ఇది ప్రాణశబ్దానికి వాయువు అని అర్థము కాబట్టి ఇక్కడ ఈ ప్రకరణము ఇంద్రుయదేవతది కాదు పరబ్రహ్మది కాదు ఇది ప్రాణము యొక్క ప్రకరణము అని చెప్పడానికి లింగము స్పష్టముగా ఉన్నది వాచం విజిజ్ఞాసీత వస్తారం విద్యా ఇత్యాది జీవలింగం ఒక అందమైన వాక్యం ఉంది అదే ప్రకరణంగా ఆ వాక్యం ఏంటంటే చూడు మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటలని నువ్వు దాన్ని విశ్లేషణ చేసి దాన్ని తెలుసుకునే ప్రయత్నం అనవసరం చేసింది చేసిన చాలు చాలా మాటలు మాట్లాడడం అయింది జీవితంలో ఇప్పటి వరకు మాట మాట్లాడిన మాటలన్నీ అలా గాల్లో కలిసిపోయాయి విన్నవన్నీ గాల్లో కలిసిపోయాయి అలా కాదు ఈ మాటలాడి వాడెవడు అది తెలుసుకో లేకపోతే ఎద ఎదరి వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి వాడు మాట్లాడేది సమ్ సమ్ సిల్లీ మాట్లాడుతాడు దాని గురించి నువ్వు చింత చేయకూడదు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏ భాష మాట్లాడుతున్నాడు అవన్నీ నువ్వు చింత చేయకూడదు వాడు ఏం మాట్లాడినా ఆ మాటలాడి వ అంటే ఆ మాటలు వచ్చేటువంటి సోర్స్ అదేమిటో తెలుసుకోవాలి అని ఓ వాక్యం ఇది ఎలాగ ఉంటుందంటే భగవాన్ హనుమనుషు దగ్గరికి డౌట్స్ పట్టుకున్న వాళ్ళు వెళ్తే డౌట్స్దే ఉంది అండి ఈ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తే మళ్ళీ కొత్త డౌట్స్ మీరు పట్టుకొస్తారు డౌట్స్దే ఉంది ఆ డౌట్స్ ఎవడో తెలుసుకో అని ఆయన చెప్పేవారు ఆ వాక్కులు చాలా తెలుసుకున్నారు వర్క్తను తెలుసుకో అని వాక్యం ఉన్నారు అక్కడ కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి వక్తని తెలుసుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి వక్తెవడు జీవుడు వక్త జీవుడే కదండి ఇక్కడ ఉన్నవాడు వక్త కాబట్టి మీరు సూపర్ఫిషియల్గా వక్తని ఎవడిని తీసుకుంటారు జీవుడిని తీసుకుంటారు కాబట్టి వక్తారం విద్యాతని చెప్పిన ఆ ప్రకరణంలో ఇది జీవలింగము ఇక్కడ జీవతత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు అని మనం అనుకోవటానికి తప్పనిసరిగా అవకాశము గలదు వస్తారం విద్యాత్ అనే వాక్యాన్ని బట్టి కానీ జీవలింగము అని అంటారు కాబట్టి ఎన్ని లింగాలు వచ్చాయి ఇక్కడికి ప్రాణ ప్రాణలింగం ఉన్నది ఇంద్రదేవతాత్మోపాదేశము ఆ లింగము ఉన్నది జీవలింగము ఉన్నది ఆనంద జర అనే వాక్యాలను బట్టి బ్రహ్మలింగం ఉన్నది అనేక లింగ దర్శనము ఇక్కడ ఉన్నది కనుక సంశయము గలదు అత ఉపన్న సంశయ కాబే సంశయము యుక్తియుక్తమే అని ముందు సంశయాన్ని నిలబెట్టారు అధికరణ న్యాయంలో మొదటి స్టెప్ ఏమిటి సంశయము అది ఫస్ట్ స్టెప్ అంటే విషయవాక్యం ఉంది విషయవాక్యం అయిన వచ్చే స్టెప్ సంశయం విషయ అంటే సంశయ ఆ విషయవాక్యం అలాగే స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఆ తర్వాత సంశయాన్ని నిర్ధారణ చేయటం అయింది నెక్స్ట్ పూర్వపక్షం వచ్చి తర్వాత ఉత్తరపక్షము లేక సిద్ధాంతం వస్తుంది ప్రసిద్ధే వాయు ప్రాణ ఇది ప్రాప్తే ఇచ్చే ఇప్పుడు పూర్వపక్షం చెప్తున్నారు ఏమిటి పూర్వపక్షము ఇక్కడ ప్రాణాని ఉంది కదా ప్రాణశబ్దానికి అర్థమేమిటి వాయువు కాబట్టి ఇక్కడ ఉపాసించదగినది వాయువే వాయుదేవతని బోధించేటువంటి వాక్యం అని చెప్తున్నారు ఒకసారి ఆ అంశం నిర్ధారితమైన తర్వాత మరి జీవలింగం ఉన్నాయి దాన్ని ఏం చేస్తాం అది జీవలింగం కాదు అది వాయువుకి అన్వయిస్తుంది మరి బ్రహ్మలింగం ఉంది దాన్ని ఏం చేస్తారో అది బ్రహ్మలింగం కాదు వాయువుకి అన్వయిస్తుంది అని అన్నిటికీ వాయువుకి అన్వయిస్తాం అన్వయించి అది వాయువే ఇక్కడ ఉపాస్యము అని అలా అలాగా దాన్ని పూర్వపక్షం చేస్తారు అది పూర్వపక్ష తాత్పర్యం అంటే కానీ జీవలింగాలని ఇతర లింగాలని నిరాదరణ చేసి కేవలం చిన్న ముక్క పట్టుకుని వాయువే అంటాడని కాదు వాయువుని స్వీకరించి ఇది వాయు ప్రకరణము అని నిర్ధారించుకుని మిగిలిన వాక్యాలు ఏవైతే ఉంటాయో దాంట్లో డైరెక్ట్గా వాయువుని చెప్పేది సమస్య లేదు డైరెక్ట్గా వాయువు చెప్పకుండా మరొకటి చెప్పినట్లుగా అనిపించినవి ఆ మరొకటి కాదయా ఇది అని వాటికి జాగ్రత్తగా కేర్ఫుల్గా వాయువుకి అన్వయిస్తాడు అన్వయించి వాయువే ఇక్కడ ప్రకరణము అని ప్రూవ్ అది పూర్వపక్షం ఓకే ఇతి ప్రాప్తే జనరల్గా ఇతి ప్రాప్తే అని వచ్చిందంటే అని ప్రాప్తమవుతుంటే అంటే అర్థం అది నిరాదరణ చేస్తారు అని అర్థం ఆ ప్రాప్తమయ్యే దానిని అడ్డుకుంటారు కాబట్టి అది పూర్వపక్షం అయింది ఉచియతే మేము ఇప్పుడు ఉత్తరపక్షము లేక సిద్ధాంతం వస్తుంది ప్రాణశబ్దం బ్రహ్మ విజ్ఞేయం ఆ మాట ఆ సూత్రానికి వ్యాఖ్యాన ప్రాణస్తథానుగమాత ఉంది కదా ప్రాణ అంటే ప్రాణశబ్ద ఘటితమైన వాక్యమునందు ప్రతిపాదించబడేది అని అర్థం ప్రాణ అంటే ప్రాణశబ్ద ఘటిత వాక్య ప్రతిపాద్యం ఎందుకంటే ఆ పదము వాక్యాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రాణప్రజ్ఞాత్మ అనే వాక్యం సూచించబడింది ఆ ప్రాణప్రజ్ఞాత్మ అనే వాక్యంలో ఉండే ప్రాణశబ్దము బ్రహ్మని బోధిస్తుంది దానికి పరబ్రహ్మ అని అర్థము అంటే అర్థం ఇది ఉపాసనా ప్రకరణం కాదు ఇది జ్ఞాన ప్రకరణం అవుతుంది తర్వాత ఇక్కడ ప్రతిపాద్యమైన వస్తువు పరబ్రహ్మ అవుతుంది నా భాష మీకు అర్థమవుతుందా నా తెలుగు భాష ఓకే ఎందుకంటే కొన్ని శబ్దాలు కొంచెం సంస్కృత ప్రధానమైన శబ్దాలు ఇప్పుడు పదాన్ని నేను పదిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం మనసు లింగ శబ్దాన్ని అలాగే వాడుతున్నాను అలాగే ప్రతిపాద్యము ఇవన్నీ ఇటువంటి పదాలు ఇంకా అనుభవంలో ఉన్న పదాలే కాబట్టి అది సిద్ధాంతం ప్రాణ అంటే అర్థమేమిటి అది సూత్రానికి అర్థమేమిటి ప్రాణశబ్దఘటిత వాక్యములో ప్రతిపాద్యమయ్యేది బ్రహ్మ ఈ బ్రహ్మ వస్తుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మ పదం వస్తుంది కాబట్టి ప్రాణశ ప్రాణఘటిత వాక్యము ప్రాణశబ్ద ఘటిత ఘటిత అంటే అది ఉన్న ప్రాణశబ్ద ఘటిత వాక్యము అనగా కౌశికక్యూ ఉపనిషత్తులోని ప్రాణప్రజ్ఞాత్మ అనే వాక్యమునందు ఆ ప్రాణశబ్దము చేత బోధించబడేది పరబ్రహ్మయే అందువల్ల సూత్రంలో ఉంది కదా అనుగమాత్ అలా ఉంచేయండి రిప్లై అది కొంచెం మోగుతుంది రెండు సార్లు మోగా ఆగిపోతుంది నెక్స్ట్ టైం నేను ఐ విల్ డూ సమ్థింగ్ అలాంటి కుత తథా అనుగమా ఎందువల్ల ప్రాణశబ్దము చేత బోధించబడేది పరబ్రహ్మ అని అంటావు ఎందువల్ల ఎందువల్ల అంటే తథా అనుగమా అనుగమ అన్నా అన్వయ అన్నా ఒకటే అన్వయ అన్వయము అంటే ఆ వాక్యంలో వేరు వేరు పదములు కలిసి ఒక పూర్ణమైన అర్థాన్ని ఇచ్చే ప్రక్రియకి అన్వయము అని పేరు నేను ఇంగ్లీష్లో సింటాక్స్ అంట సో ఈ అన్వయము ఈ అన్వయాన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేస్తాము ఇది బ్రహ్మనే బోధిస్తుంది ఎందుకంటే కేవలము ప్రాణప్రజ్ఞాత్మ అని ఒక పరంత కాదు ఉంటాం మొత్తం సెక్షన్ ఉందట ఆ సెక్షన్లో వాక్యాల మీద వాక్యాలు బోల్లిని వాక్యాలు ఉన్నాయి ఏ కొన్ని వాక్యాలు జీవలింగమని కొన్ని ప్రాణలింగమని కొన్ని ఇంద్రలింగమని ఇలాగ మనం చూపించాం ఇవి అలా అనిపిస్తాయి లింగాలు కావు లింగాభాషలు లింగాలుగా అనిపించే తప్పిస్తే అవి అవన్నీ కూడా పరబ్రహ్మలే పోషిస్తాయి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అక్కడ వాటినన్నిటినీ మీరు పూర్వాపరములను ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ ప్రతిపాదించబడే వస్తువు పరబ్రహ్మయే దాని ఇంద్రదేవత మరోహటి కాదు అని నిర్ధారణ అవుతుంది తనుగమాత్ దాన్ని వివరిస్తున్నారా ఆ తనుగమాత్ లేదా తి పౌర్వాపర్యేణ పర్యాలోచ్యమాక్యే పదార్థా సమన్వయ బ్రహ్మ ప్రతిపాదనపర తే వాక్య శాస్త్రం అంట వాక్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే శాస్త్రం కాబట్టి మీరు మొత్తం అక్కడుండే వాక్యాలన్నీ చూసుకోండి చూసుకుని పూర్వాపరముడు ముందు చెప్పింది ఏమిటి తర్వాత చెప్పింది ఏమిటి అని ఒక కనెక్టివిటీ చూసుకోవాలి అంతే కానీ తలా తోక లేకుండా మాట్లాడకూడదు తలా తోకా లేకుండా మాట్లాడాలంటే ఆధునిక కాలంలో ప్రసంగాలు అవి చేస్తూ ఉంటారు దేవ అది అలా చెల్లుబాటు అవుతుంది కానీ శాస్త్రంలో అలా చెల్లుబాటు కాదు ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాల్సి ఉంటుంది పూర్వాపర పర్యాలోచనము అని అంటారు ముందు వెనకలను జాగ్రత్తగా పరిశీలించిన మీదట నాకు ఒక విషయం స్పష్టం అవుతుంది ఈ వాక్యంలో ఎన్ని ఈ సెక్షన్లో ఉండే వివిధ వాక్యాలలో ఎన్ని పదములైతే ఉన్నాయో కరెంట్ లేదు పర్వాలేదు ఇట్స్ ఓకే కాబట్టి ఈ సెక్షన్లో ఉండే వాక్యాలలో ఎన్ని పదాలు అయితే ఉన్నాయో ఆ పదములన్నిటికీ పూర్వాపర సమన్వయం ఒకటి ఉంటుంది అది రికార్డ్ అవుతుందా ఆ పూర్వాపర సమన్వయం చేసినట్లయితే ఈ మొత్తం వాక్యాలన్నిటికీ కలిపి ఒకటే తాత్పర్యము గలదు అదియే పరబ్రహ్మ జ్ఞానము అనే విషయం మనకు స్పష్టమవుతుంది అది వివరిస్తారు ఆయన మొత్తం సెక్షన్ అంతా కూడా అదే టాపిక్ని వివరించడానికి వినియోగిస్తారు ఇంకా ప్రారంభించారు వివరించటం ఇది పరబ్రహ్మల్లాగా అని ముందు ఉపక్రమం మొదలు ఇప్పుడు కూడా ఒక సెక్షన్ యొక్క తాత్పర్యమేమి తాత్పర్యము అంటే దాని కల్మినేషన్ ఇంటెంట్ అది ప్రతిపాదించే వస్తువు దానికి తాత్పర్యమో పేరు దాన్ని నిర్ధారించటానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఉపక్రమము చూసుకోవాలి ఉపసంహారం చూసుకోవాలి ఉపక్రమము అంటే ఇంట్రడక్షన్ మీకు ఇంట్రడక్షన్ చదవగానే ఒకే ఈ సెక్షన్లో ఈ వస్తువు ప్రతిపాదించబడుతుంది అని స్పష్టమవుతుంది మీరు మళ్ళీ ఉపసంహారం కంక్లూషన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంట్రడక్షన్లో చెప్పిన ఇంట్రడ్యూస్ చేసినటువంటి వస్తువునే అక్కడ కంక్లూడ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ నిర్ధారించాము కాబట్టి మధ్యలో ఉన్నదంతా మీరు చూడకపోయినా ఇంట్రడక్షను కంక్లూషను చూస్తే ఓహో దీంట్లో ఈ పుస్తకంలో లేకపోతే ఈ సెక్షన్లో ఇది చెప్పారు అని తెలిసిపోతుందా తెలిసిపోదా అలా తెలిసిపోతుంది తర్వాత దానికి ఆ సెక్షన్కి హెడింగ్ అంటూ పెడితే ఆ ఇంట్రడక్షను కంక్లూషను చూసే పెడతారు కూడా హెడింగ్ కాబట్టి ఉపక్రమోపసంహారాలని బట్టి అక్కడ చెప్తున్నది ఇంద్రదేవతో ఉపాసన లేక ప్రాణదేవతోపాసన లేక జీవతత్వమా లేక పరబ్రహ్మజ్ఞానమా అనేది తెలిసిపోతుంది కాబట్టి అది నిరూపిస్తున్నారు ఉపక్రమే తావత్ వరం వృణీష్వ ఇది ఇంద్రేణోక్తర్దన పరమం పురుషార్థం వరముపచిక్ష చూడండి ఉపక్రమం చూసుకోండి మీరు ఆ కౌశీతక్యోపనిషత్తు యొక్క ఉపక్రమాన్ని మీరు చూసినట్లయితే మీకు ఒక విషయం స్పష్టం అవుతుంది అది ఎలాగంటే ఈవేళ అక్కడ ఏదో పెళ్లివారి కార్యక్రమం ఏదో కాబట్టి ఈ రోజు ఆ డిస్టర్బెన్స్ తప్పదు ఓకే ఆ తలుపు వేసే అదే విఘ్నేశ్వరుడు పెళ్లికి వెయ్యే విఘ్నాలనే ఓ సామె రకంగా మన బ్రహ్మసూత్ర క్లాసుకి కొన్ని విఘ్నాలు వస్తూ ఉంటాయి వీటిని అన్నింటినీ అధిగమించి మనం ముందుకు వెళ్తూ ఉండాలి కరెంట్ వచ్చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది నీకు కొంచెం ఊపికి పట్టాలంటే ఏం పర్వాలేదు సో ఉపక్రమం ఎలా ఉందంటే ఇంద్రుడు ప్రతర్ధనుడి దగ్గరికి వెళ్తాడు అదే సారీ ప్రతర్ధనుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏదో సహాయం ఏదో చేస్తాడు చేస్తే ఇంద్రుడు వరం గురుణీష్వ అయా నువ్వు వరం కోరుకో అని అంటాడు అంటే ఈ ప్రతర్ధనుడు అంటాడు నేనేం వరం కోరుకుంటాను నాకేం వరం కావాలో తెలీదు నాకు నా తరఫున నా ఆ మై బిహాస్ నాకు ఏది మంచిదో అదేదో ఆ వరాన్ని నువ్వే నా తరఫున కోరు అంటాడు అంటే ఏది మంచిదో అది హితతమం కొంత డబ్బు ఇచ్చాడనుకోండి సపోజ్ ఇంద్రుడు అది ప్రియమా హితమా ప్రియమే కాని హితం కాదు అయితే కొంత అధికారం ఇచ్చాడనుకోండి ప్రియమే కాని హితం కాదు ఏవో కొన్ని భోగాలు ఇచ్చాడు అనుకోండి ప్రియమే కాని హితం కాదు హితం చెప్పాలి హితం కూడా మామూలు హితం కూడా కాదు హితతమం హిత హితర హితతమ హయ్యెస్ట్ గుడ్ ఏదో అది ఏదో నువ్వే నిర్ధారణ చేసేసి దాన్నే నేను వరంగా కోరానని నువ్వు నాకు ఆ హయ్యెస్ట్ గుడ్ ఇచ్చేసేవి అదే నా వరము అని చెప్పాడు కావండి ఇప్పుడు హయ్య మీరు చెప్పండి హైయెస్ట్ గుడ్ కావాలని వీడు వరంగా కోరుకోవడం ఉపక్రమంలో ఉంటే ఆ శిక్షను దేవతోపదేశాన్ని చేస్తున్నట్ట వాయుపదేశాన్ని చేస్తున్నట్ట జీవతత్వాన్ని చెప్తున్నట్ట పరబ్రహ్మ జ్ఞానాన్ని చెప్తున్నట్ట పరబ్రహ్మ జ్ఞానాన్ని అంటే అదే ఉపక్రమం సెటింగ్ చేసింది అదనమాట తస్మై హితతమత్వేన ఉపదిశ్యమాన ప్రాణ కథం పరమాత్మాన స అండ్ హయ్యెస్ట్ గుడ్ ఏమిటో చెప్పమన్న తర్వాత ఇంద్రుడు సరే అని అని ప్రాణప్రజ్ఞాత్మ అని మొదలుపెట్టాడు ఆ ప్రాణము వాయు అవుతుందా పరమాత్మ అవుతుందా పరమాత్మే అవుతుందా పరమాత్మ ఎందుకు కాకుండా పోతుంది ఎందుకంటే వాయుదేవత ఉపాసన వల్ల హయ్యెస్ట్ గుడ్ ఏమి వస్తుంది మీకు జనరల్ రూల్ ఏమిటంటే ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల ఆ దేవత దగ్గర ఉండే విభూతి మీకు లభిస్తుంది ఇప్పుడు భూస్వామిని ఉపాసన చేశారనుకోండి ఏం చేస్తాడు ఆయన చచ్చిపోయే ముందో లేదా వీడి పేర ఓ ఎకరం ఓ ఎకరమో లేకపోతే పది కొంచాలో నేల రాసిపోతాడు అంతే కదా అదే లక్షాధిక బ్యాంకర్ను ఉపాసన చేశారనుకోండి చచ్చిపోయే ముందో లేకపోతే బతుకుండగానో ఎప్పుడోప్పుడు వీడికో లక్షో అర లక్షో విడికిచ్చిపోతాడు అంతే కదా బాగా మామిడి తోటలు బాగా ఉన్నాయని మీరు సంవత్సరం పూడు పోతా ఉపాసన చేశారనుకోండి ఏం చేస్తాడు ఆ వ్యాసం కాలంలో ఓ బుట్ట మామిడికాయలు వీడింటికి పంపిస్తే వీడింట్లో కూర్చొని ముగ్గేసుకుని తినాల్సింది కాబట్టి ఈ దేవతను ఉపాసన చేస్తే వాయుదేవతను ఉపాసన చేస్తే ఏం చేస్తాడు మీకు లంగ్స్ అన్ని బలంగా ఉండేట్లే చేస్తాడు ఎంతకాలం ఉంటాయి బలంగానే లేకపోతే వాయుదేవత వాయులోకాన్ని పొంది ఇట్లా చేస్తాడు వాయులోకంలో ఎంతకాలం ఉంటారు ఆ పుణ్యం ఖర్చు అయిన మళ్ళీ వాపసు వస్తాడు కాబట్టి హితతమమును చెప్పు అని అన్నాక ఇంద్రుడు ప్రాణప్రజ్ఞాత్మ అని చెప్తూ ఉంటే అక్కడ ప్రాణశబ్దానికి వాయువు అర్థం ఉంది కదా అని ఆ వాయువుని చెప్తావా లేకపోతే అది పరబ్రహ్మను సూచించే సందర్భం ఉంది కాబట్టి అది పరబ్రహ్మని చెప్తావా కాబట్టి పరమాత్మయే అవుతుంది నహి అన్యత్ర పరమాత్మ జ్ఞానాత్ హితమ ప్రాప్తిరస్తి హీ అంటే ఎందుచేతనంటే పరమాత్మ జ్ఞానం కంటే మరొక దాని ఎందు హితమ ప్రాప్తి లేదు చాలా గొప్ప విషయం ఇప్పుడు ఈ లోకంలో అనేక మంచి మంచి విషయాలు ఎన్నో గొప్ప ఉంటాయి అవి తెలుసుకున్నారనుకోండి మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం బాగా తెలిసిందనుకోండి మీకు ధనాన్ని సంపాదించుకుంటారు ఎవడైనా కంప్యూటర్ చెడిపోయిన వాడు మిమ్మల్ని చూసి బాగా దండం పెడతాడు సో దానికి లాభాలు దానికి ఉంటాయి రాజకీయ పరిజ్ఞానం బాగా ఉందనుకోండి ఏదో ఏదో రాజ్యసభ సీటో మరొకటో ఏదో లభిస్తుంది లభించేది ఏదో లభిస్తుంది లాభం అది లోకంలో ఉండే విషయాలు కానీ ఆ లాభము హితమం అవుతుందా కావచ్చు అలాగే దేవతోపాసన చేశారనుకోండి ఆ దేవత తన విభూతి తన మహిమను ఎంతో కొంతమనిపిస్తుంది అది కూడా హితమం కాదు హితతమము ఒక్కటే అదేమిటంటే పరమాత్మ జ్ఞానము నేను యథార్థ స్వరూపానికి పరమాత్మ అని ఆ పరమా ఎందుకంటే అతంటే స్వచ్ఛమైన నెయ్యి అన్నట్టుగా నేతిలో కల్తీ ఉండే సందర్భాలు ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి అని ఆలోచించింది శుద్ధమైన నెయ్యి అని అదేవిధంగా వీడు దేహాన్ని చూసి ఆత్మని భ్రమపడతాడు దేహము ఆత్మ కాదు మనస్సుని ఆత్మని భ్రమపడతాడు మనస్సు ఆత్మ కాదు నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తిత్వమే ఆత్మని భ్రమపడతాడు అది ఆత్మ కాదు అని ఇలాగా అనాత్మలండే ఆత్మభ్రాంతిని నిరాకరించి అల్టిమేట్గా ఆ సచిదానంద ఆత్మని తన స్వరూపంగా తెలుసుకుంటాడు అది పరమాత్మ ప్రాప్తి అంటారు అంతకంటే హిత తమ గొప్పది హితము మరి ఒకటి సృష్టిలో మానవునకు లేదు కాబట్టి దాన్ని వరంగా కోరుకున్నాడు ప్రతర్దనుడు ఆ సందర్భంలో ఇంద్రుడు ఆ వరాన్ని శాంక్షన్ చేస్తూ ప్రాణప్రజ్ఞాత్మ అని ఘోషించాడు అటువంటి ప్రాణశబ్దవాచ్యమైన తత్వము దేవతోపాసన ఎందుకు అవుతుంది అది పరమాత్మ జ్ఞానమే అవుతుంది ఎందుకంటే హితతమము అనే లింగము అది బ్రహ్మలింగమే కానీ ఇతర దేవతాలింగము ఎన్నటికీ కాదు అది ఉపక్రమం అలా ఉంది ఇంకా అయితే దాని మీద కొంచెం సపోర్ట్ సింగు ఎలాగంటే ఎవరండి పరమాత్మ జ్ఞానం తప్ప మరేది హితతమం కాదంటారా కాదు తమేవ విధిత్వా అతిమృత్యుమేటి నాణ్య విద్యేయనా అమృతత్వము అనే మాట మీద వినుంటారు అమృత అమృత అంటే ఈ పుట్టడం చావడం అనే ఈ ప్రవాహంలో పడి కొట్టుకోకుండా మరణరహితమైన ఆ పరమాత్మ స్థితిని పొంది ఉండుట అమృత కానీ లోకంలో అమృత అంటే అదేదో లిక్విడ్ అని అది దేవలోకంలో ఉంటుందని అక్కడికి వెళ్తే అది లభిస్తుందని అది తాగితే ఇంక చచ్చిపోవని దేవతలకు జాగడం మూలంగానే చచ్చిపోలేదని ఈ రకంగా భ్రమపడుతూ ఉంటుంది అది ఈ రకంగా నడుస్తూ అదంతా కూడా కర్మకాండ సందర్భంలో సత్యం దాని గురించి అని మనకి సమస్య కాదు కానీ వేదాంతము ఉపనిషత్తుల సందర్భంలో అమృత అంటే లిక్విడ్ అదేం కాదు అది ఒక సబ్స్టిడెన్స్ కూడా ఏం అది సబ్స్టెన్స్ అయితే అది పొందడం దాన్ని ఆస్వాదించడం అది సబ్స్టెన్స్ ఎగ్యూజ్ ఎందుకు వస్తుంది దేవతలకు కూడా సబ్స్టెన్స్ ఎగ్యూజ్ అవుతుంది తప్పిస్తే అది గుడ్ ఎందుకు అవుతుంది అలాగేం కాదు ఇక్కడ అమృత అంటే తన యథార్థ స్వరూపమునకు పుట్టుక చాలు లేవు అది పూర్ణము పరబ్రహ్మ అని తెలుసు కదా దాన్నే మోక్షము అని అంటారు ఆ జ్ఞానానికే దాన్నే అమృత అంటే మృత కానిది కదా అమృత అంటే అతి మృత్యు మృత్యువుకు అతి అతీతమైనది ఎవరి అయితే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారో తమేవ విధిత్వ వాళ్ళు మాత్రమే అతి మృత్యుమేకి ఆ మృత్యువుకు అతీతమైన మోక్షస్వరూపాన్ని ఆ పరమాత్మస్వరూపాన్ని పొందుతారు అయిపోయి ఇంకో మార్గం ఏదైనా ఉందా లేదు నాణ్యస్పంధా విద్యతేజనాయ మోక్షము కొరకు ఇంకొక పరమాత్మ జ్ఞానము తప్ప మరి మార్గము లేదు అని ఈ విధంగా స్పష్టంగా మనకి హితమేది అని శ్రుతులు అనేక శ్రుతులు కేవలము పరమాత్మజ్ఞానమే హితమము అని బోధిస్తూ ఉన్నాయి తో మాం వేద నహవైత్య కర్మ లో మీయతే నేయ్రూణహత్య ఇది పరిగ్రహే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అదే కౌశీతక్య పరిషత్తులో ఇంద్రుడు ఇలా చెప్పాడు ఇంద్రుడు ఆ జ్ఞానాన్ని గురించి చెప్తా చెప్తో ఒక ఈ విధమైన స్థుతి చేశాడు ఆ జ్ఞానాన్ని ఏమని సహా మాం వేద సహా అంటే వాడు ఎవరు వాడు యహ మాం వేద ఎవడైతే ఈ పరమాత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో మాం అనేదానికి అర్థం వస్తుంది మామంటే ఇంద్రుడని అనుకోవద్దు చెప్పిన ఇంద్రుడైనా మాం అంటే ఇంద్రుడని అర్థం కాదు పరమాత్మ అర్థం అది తర్వాత వస్తుంది ఎవడైతే ఈ పరమాత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడికి వాడి యొక్క ఆత్మ లోక అంటే ఆత్మ వాడి యొక్క ఆనందము లోక శబ్దానికి ఆనందము అని అర్థం ఉంది వాడి యొక్క ఆనందము లేక ఆత్మ అది కేనచన నీయతే దేనిచేతనైన కేనచన కర్మణే దేనిచేతనైనను అది పరీక్ష హింసించబడదు వాడి యొక్క ఆనందము వాడి యొక్క ఆత్మ దేనిచేతనైనా హింసించబడదు శాస్త్రియరు మీ పక్కనే ఉన్న చూడండి ఆ ప్లగ్ ఆ ప్లగ్ చిన్నది చిన్నది అది అడుగున్నది నెక్కి తీయాలి మళ్ళీ తర్వాత నేను పెట్టుకోవాల్సి ఉంటుంది సుమాండే దాన్ని ఓడపీకి పెట్టారనుకోండి ఓడిన వారు వేయించుకోవాలి ఓకే కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క ఆనందమును ఏ కర్మ అయినా ఆఖరికి పాప కర్మ అయినా హింసించలేదు ఎంతటి పాపమైనా సరే వీడి ఆనందాన్ని హింసించలేదు ఆఖరికి వీడు పరద్రవ్యాన్ని అపహరించిన పాపం ఇంతకుముందు చేస్తున్నా వీడి ఆనందానికి హింసలేదు కాబట్టి ఒకవేళ భ్రూణహత్య అంటే మహాపాపం ఏదో హత్య అంటే మహాపాపం కింద లెక్క హత్య అంటే బ్రహ్మహత్య భ్రూణ భ్రూణహత్య అంటే శిశువుని చంపడం ఆ భ్రూణ హత్య అని వీడు చేశాడని కొన్ని పొరపాటును ఇంతకు ముందు ఎప్పుడో చేశాడు ఆ పాపం ఏమవుతుంది అది కూడా వీడి యొక్క ఆనందాన్ని హింసించలేదు అని చెప్పారు అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏమంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది కదా శిశు హత్యలు చేయొచ్చా అని అలా దాన్ని తప్పుదారి పట్టించుకోవడం అది కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇది దీని పద్ధతి ఏంటంటే చూడు ఈ ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే నిన్ను ఇప్పుడున్న బ్యాక్టీరియా కాదు ఈ సృష్టిలో అత్యంత భయంకరమైన బ్యాక్టీరియా వచ్చి నిన్ను ఇన్ఫెక్ట్ అయినా కూడా ఈ ట్యాబ్లెట్ ఆ బ్యాక్టీరియాని నాశనం చేసేస్తుంది అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు వెళ్ళి బ్యాక్టీరియా తీసుకొచ్చి ఇన్ఫెక్ట్ చేసుకుని ట్యాబ్లెట్ వేసుకోమని కాదు ఈ ట్యాబ్లెట్ మోస్ట్ పవర్ఫుల్ అని అర్థం అదేవిధంగా ఈ పరమాత్మ జ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో ఇది కర్మబంధాన్ని పూర్తిగా తగ దీన్ని మించింది ఇంకేమీ లేదు ఏ కర్మబ కర్మబంధము వీడికి ఉండదు కర్మబంధము అంటే కేవలం పాపకర్మల బంధమే కానక్కర్లా పుణ్యకర్మలు కూడా బంధమే కానీ జనులు పుణ్యకర్మలు బంధం అనుకోరు పాపకర్మలే బంధం అనుకుంటారు కాబట్టి ఇక్కడ పాపకర్మల ప్రస్తావన వేసేసి ఈ పాపకర్మలు కూడా నిన్ను హింసించవు అని చెప్పారు పుణ్యకర్మలు హింసించవు అని చెప్తే వినడానికి చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఈ జ్ఞానం నీకు లభిస్తే నువ్వు పెద్ద యజ్ఞం చేసినా ఆ యజ్ఞం నిన్ను హింసించదు అంటే ఎలా ఉంది వినడానికి అంతే కదా పుణ్యకర్మలు కూడా బంధించేవే అయినా అలా చెప్పరు ఏమని ఈ జ్ఞానం నీకు ఎంత పాపం చేసినా ఆ పాపన్ని నిన్ను హింసించదు అని చెప్తారు అలాగే చెప్పారు ఆయన కాబట్టి ఎటువంటి పాపమైనా నిన్ను హింసించరు అని చెప్పారు కాబట్టి దీన్నేమంటారంటే కర్మబంధ విముక్తి అంటారు కర్మబంధ విముక్తి కలుగుతుంది చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న తత్వము పరమాత్మ జ్ఞానం అవుతుందా లేకపోతే ఇంద్రదేవతోపాసనం అవుతుందా వాయుదేవతోపాసన అవుతుందా పరమాత్మ జ్ఞానమే అవుతుంది ఎందుకంటే ఇంద్రదేవతోపాసన వాయుదేవతోపాసనల వల్ల కానీ లేక జీవతత్వాన్ని తెలుసు నేను జీవుణ్ణి అని తెలుసుకోవడం వల్ల కానీ వీడు కర్మబంధం నుంచి బయటపడలేడు కర్మబంధం నుంచి బయటపడే ఏకైక ఉపాయము ఆత్మ పరమాత్మ జ్ఞానము వల్లనే అది చెప్తున్నారు కాబట్టి ఈ ప్రకరణంలో ప్రతిపాద్యమైన వస్తువు విషయ వస్తువు ఏమిటి అంటే పరబ్రహ్మయే బ్రహ్మ విజ్ఞాన హీ సర్వకర్మ క్షయ ప్రసిద్ధ హీ అంటే ఎందుకంటే బ్రహ్మ విజ్ఞానము చేతనే అంటే బ్రహ్మజ్ఞానము చేతనే పరమాత్మ జ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానమన్నా ఒకటే ఆ బ్రహ్మజ్ఞానము చేతనే సర్వకర్మలు క్షయమైపోతాయి వీడికి కర్మబంధం నుంచి పూర్తి విముక్తి అనే మాట వేదాంతముల అనగా ఉపనిషత్తుల ఎందుకు ప్రసిద్ధంగానే ఉంది అదేం కొత్తగా మనం తెలుసుకుంటున్న మాట ఏం కాదు అని ఒక కొటేషను క్షీయంతేజాస్య కర్మాణి అస్మిన్ దృష్టే పరావరే ఇద్యాసు శృతిషు సో ఇలాగంటే అనేక శృతులలో ఆ కర్మబంధాన్ని వినాశం చేసేది పరమాత్మ జ్ఞానమే అని చెప్పి ఉన్నారు ఉదాహరణకి ఈ ముండక శృతి వాక్యానికి అర్థం చూడండి తస్మిన్ పరావరే దృష్టే పరా అవర అదే పరము అదే అవరము పరము అంటే కారణము అవరము ఆ పరబ్రహ్మయే కారణము ఆ పరబ్రహ్మయే కార్యము అదే కారణము అదే కార్యము రెండు కూడా పరబ్రహ్మయే అని సో అది కనుక అలా చెప్తారు పరబ్రహ్మని ఆ పరబ్రహ్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి సకల కర్మలు కూడా వినాశమును పొందును అంటే వాడికి కర్మబంధము ఉండదు అని చెప్పినటువంటి ముండకర్షుడికి కూడా కర్మక్షయానికి హేతు పరమాత్మ జ్ఞానమే అని చెప్పి ఉన్నది ఆ కారణం చేత కూడా ఇక్కడ ప్రతిపాద్య వస్తువు పరబ్రహ్మయే ప్రజ్ఞాత్మత్వంచ బ్రహ్మపక్ష ఏవా ఉపద్యతే ఇక పరబ్రహ్మయే వస్తువు అనే ఆ ప్రతి ఆ అతి సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని ఎంత బలం చేసుకుంటూ వస్తున్నారో చూడండి ఎన్ని వైపుల నుంచి బలం చేస్తారో చూడండి ముందు బలం చేసి ఆ తర్వాత ఏవేవో కొన్ని శంకలు ఉన్నాయి కదా ఏమిటి ఈ మాట జీవుని చెప్తోంది ఈ మాట దేవతని చెప్తోంది అని ఇలాంటి శంకలు కొన్ని ఉన్నాయి కదా వాటిని అందించి పరిష్కారం తర్వాత చేస్తారు ఇది ఒక పద్ధతి ముందు శంకల పరిష్కారం చేయరు ముందు సిద్ధాంతం చెప్పి సిద్ధాంతం బాగా అర్థమైన తర్వాత ఇంకప్పుడు ఆ శంకలన్నీ మిగులు ఉంటాయి ఎలా ఉండాలి మరి ఆ వాక్యాన్ని కూడా అది ఇంద్రదేవతో ఉపాసనని అన్నారే అక్కడ పూర్వపక్షంలో దాని మాట ఏమిటి అదొక లూజ్ ఎండ్ కింద మిగులు ఉంటుంది దాన్ని టయప్ చేస్తారు అదంతా వర్కౌట్ చేస్తారు ఇప్పుడు చూడండి ప్రాణప్రజ్ఞాత్మ అని ఉంది ఆ ప్రజ్ఞాత్మ అంటే ప్రజ్ఞాత్మయ్యి ఉండుట ఆత్మ అంటే రూపము ప్రజ్ఞ అంటే తెలివి సో తెలివి అనే రూపమును కలిగి ఉండుట అనేది ఆ ప్రజ్ఞాత్మత్వము అది పరబ్రహ్మకి మాత్రమే ఘటిల్లుతుంది సంభవం అవుతుంది ఇంద్రదేవతకో వాయుదేవతకో అయితే జీవుడికో ప్రజ్ఞాత్మ అయి ఉండుట అనేది సంభవం కాదు ప్రజ్ఞాత్మ అంటే అది అది ఖచ్చితమైన లింగం అది అది వివరిస్తారు నహి అచేతనస్య వాయో ప్రజ్ఞాత్మత్వం సంభవతి ఇప్పుడు ప్రాణ అన్నప్పుడు ప్రాణశబ్దానికి పరబ్రహ్మార్థం చెప్పచ్చు ప్రాణశబ్దానికి ఏదైతే వాయువు అర్థం చెప్పచ్చు కానీ ఇక్కడ పరబ్రహ్మనే చెప్పాలి ఎందుకని వాయువు ఎందుకు చెప్పకూడదు వాయువు జడం జడమైన వాయువు జడమైన దేహాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది కానీ ఆ తెలివికి వాయువు మూలం కాదు ఆ తెలివి ప్రజ్ఞాత్మత్వం అన్నది అది వాయువు వాయువు యొక్క లక్షణం కాదండి ఆ తెలివి పరమాత్మ యొక్క లక్షణమే కాబట్టి జడమైన వాయువునందు తెలివి అనే లక్షణము ఉండదు కాబట్టి ఇక్కడ ఆ జడమైన వాయువు యొక్క ఉపాసన అనేది కాదు లేకపోతే ఆ వాయువు నందు ఒకనొక దేవత గలదు అని చెప్పినట్లయితే ఆ దేవత యందు చైతన్యం ఉన్నా అది కూడా పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కనుక అది కూడా కాదు కాబట్టి ప్రజ్ఞాత్మ అనగానే అది పరబ్రహ్మవుతుంది తప్పిస్తే అది వాయువు కాదదు తథోపసంహారేపీ ఆనందో జరో మృత ఆనందత్వాదీని న్రహ్మణోన్యత్ర సమ్యక్ సంభవంతి అదంతా ఉపక్రమని చెప్పుకొచ్చారు పరబ్రహ్మే అని చెప్పారు ఇప్పుడు ఉపసంహారం దగ్గరికి వస్తున్నారు ఉపసంహారంలో ఏమనుందంటే ఆనంద అమృత అజర అని ఉంది ఇప్పుడు ఈ వాక్యాలు ఈ ఆనందత్వము అజరత్వము అమృతత్వము ఈ లక్షణాలు వాయుదేవతకి వర్తిస్తాయా ఇంద్రదేవతకి వర్తిస్తాయా జీవుడికి వర్తిస్తాయా దేనికి వర్తించం కేవలము పరబ్రహ్మకే అవి వర్తిస్తాయి కాబట్టి అటు ఉపక్రమం చూసుకున్నా ఉపసంహారం చూసుకున్నా ఇది పరబ్రహ్మ ప్రకరణం మనకి స్పష్టమవుతున్నది సన సాధునా కర్మణ భూయాన్ భవతి నో ఏవ ఇది మొత్తం ఉపనిషత్తు అంతా పూర్తి చేసేస్తున్నారు ఉపనిషత్తు అంటే కౌశీతక్యోపనిషత్తు కౌశీతక్యోపనిషత్తులో ఉన్న వాక్యాలన్నే ఒక క్రమంగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు ఏష్యే సాధు కర్మ కారయతి సంభ్యోకేభ్య ఉమీషతే एष उ असाधुर्म कार्य लोकेभ्यधोनिमीष लोकाश लो चूं आनंद जर अमृत उपसंहार वर्णना అది పరబ్రహ్మకి మాత్రమే అన్వయిస్తుంది అంతేకాకుండా ఉపసంహారంలో ఇంకా చక్కటి వర్ణనలు ఉన్నాయి ఈ వర్ణనలన్నీ కూడా పరబ్రహ్మకి వర్తిస్తాయి తప్పిస్తే వాయుదేవతకో ఇంద్రదేవతకో వర్తించేవి కావు ఒకటి చెప్తున్నారు ఆయన ఇప్పుడు చూడండి ఆ ఆ ప్రాణము ఆ ప్రజ్ఞాత్మ ఏదైతే కలదో సహా అంటే ఆ పుణ్యకర్మ చేయటం వల్ల అభివృద్ధిని చెందుతుంది అన్నది లేదు పాపకర్మని చేయటం వల్ల చిక్కిపోతుంది తగ్గి దాని మహిమ తగ్గిపోతుంది అన్నది లేదు అని చెప్పారు అక్కడ వాక్యం అలా ఉంది సహ సాధునా కర్మణ భూయాన్నభవతి అసాధునా karma కనీయా సాధుకర్మ చేత గొప్పవాడు కానీ ఆత్మ గొప్పది కానీ అసాధు కర్మ చేత తక్కువది కానీ అవదు అంటే అది పూర్ణము అని అర్థం అంటే ఈ వాక్యం ఎలాంటిదంటే సముద్రం ఉంది వర్షం పడితే సముద్రంలో వెళ్ళి పెరుగుతుందా సరే వర్షం లేకుండా ఎండలు కాసే కాబట్టి తగ్గిపోతుందా తగ్గాలి ఆ లక్షణం మన ఊళ్ళో చెరువు వర్తిస్తుంది చెరువు వర్షం పడిందంటే మునిగిపోతుంది అసలు చెరువు ఉందని తెలియదు అదంతా కూడా కవర్ అయిపోతుంది ఎండలు కాస్తే అప్పుడు మీరు ఇంకిపోయి అది చెరువైన అండ్ అవుతొస్తుంది ఈ అది ఒక అపూర్ణమైన తత్వానికి అలా ఉంటుంది తప్పిస్తే పూర్ణతత్వము అది ఎప్పుడు పెరిగేది కాదు తగ్గేది కాదు కాబట్టి ఇక్కడ అది కర్మచేత పెరగను తగ్గను తగ్గదు అది వాయుదేవత ఇంద్రదేవత అవదు జీవుడు కాదు అది కేవలము పరమాత్మయే అవుతుంది